Thank <music> you. ్రహ్మా వరుణీంద్రుద్రమరు స్తున్వతి దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయ సా ధ్యాన తద్గతే నసస పశిమ్ యగిన షాంతం విదు సురా దేవాయ తస్మై నమ కృష్ణాయ వాసువాయ దీనందనాయ నందగోపకరాయ గోవిందయ నమో శ్రుతిస్మృతిపురాణ नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओ। बागा आलय करुणाल भगवत्ंकरीक्षा अर्थंस प्रपंच ఏది సత్యము అనేటువంటి ప్రశ్న పడ్డప్పుడు ముఖ్యంగా రెండే రెండు మన ముందు నిలుస్తూ ఉంటాయి ఒకటి కొంతకాలం ఉండిపోయేవి రెండవది ఎప్పుడూ పోకుండా ఉండేది సింగిలర్ ఉన్నవి ఇలా ఉన్నాయి ఈ ప్రపంచంలో కాబట్టి ఏవి ఉన్నవి అని కాకుండా ఏవి సత్యంగా ఉన్నవి అనే ఆలోచన ప్రారంభమైనప్పుడు ఉన్నంత మాత్రాన సత్యమని చెప్పాల్సిన అవసరం లేదు సత్యమైంది ఏదో అది ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి కొంతకాలం ఈ ప్రపంచంలో ఉండి లేకుండా పోయేవి ఉన్నాయి ఈరోజు ఎప్పుడూ పోకుండా ఉండేది ఒకటి ఉండేది కనపడుతుంది కనుక కొంతకాలం ఉండిపోయేవి ప్రపంచమైనటువంటి వస్తువులు కాబట్టి ఏ ప్రపంచమైతే మనకు కనపడుతూ ఉందో ఇది కనపడుతూ ఉంది ఎందుకంటే వచ్చింది గనక వచ్చింది ఏదైనా పోయ్యేదే కాబట్టి జాయతే గచ్చతే ఇది జగత్ ఈ జగత్తు ప్రపంచం అంటేనే ఏదైతే వస్తూ పోతూ ఉందో అది ప్రపంచం కాబట్టి ప్రపంచం ఎప్పుడైతే వచ్చిందో దానికి రాకంటూ ఉంది గనక పోక కూడా ఉంది ప్రపంచమే రాకపోకలతో ఉండేటప్పుడు ఈ ప్రపంచంలోకి ఏది వచ్చినా అది కూడా వస్తూ పోతూ ఉండేదని అర్థం అంతేకెళ్ళి కాబట్టి నాకన్నా అన్యంగా ఏవైతే ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయో నాకంటే వేరుగా ఏవేవైతే ఈ ప్రపంచంలో నేను చూస్తూ ఉన్నానో అవన్నీ ఉన్నవే గానీ శాశ్వతంగా ఉన్నవే మాత్రం కావు అనేది మనం అర్థం చేసుకున్నాం ఇది ఇంక్లూడింగ్ మై బాడీ అది ఆడ నాకన్నా వేరుగా నాకు తెలుస్తూ ఉన్నది అంటే ఈ ప్రపంచము ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు వస్తువులు వ్యక్తులే కాకుండా నా దేహం కూడా దీన్ని కూడా కలుపుకొని ప్రపంచం ఎందుకని దీంట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి ప్రపంచంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయో ఈ దేహంలో కూడా అదే విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచం వచ్చింది అన్నప్పుడు ఎప్పుడొచ్చిందో వేరే విషయం గాని ప్రపంచం ఎలాగైతే వచ్చిందో పాంచభౌతికమైనటువంటి ఈ దేహం కూడా ప్రపంచంలాగే వచ్చింది కనుక వచ్చింది కనుక ఇది ఒకరోజు లేకుండా పోతుంది కనుక కాలం ఉండి లేకుండా పోయేటువంటివి ఏవో వాటిని మనం చూసినప్పుడు వాటిలో నా దేహం కూడా చేరిపోతుంది కాబట్టి అస్థిభాతి ప్రియం రూపం నామేత్ అంశ పంచకం ఆధ్యత్రయం బ్రహ్మ రూపం జగద్రూపం తతో ద్వయం ఈ విధంగా నిర్ణయం చేసింది శాస్త్రం అస్థిభాతి ప్రియం నామం రూపం చేతు అంశ పంచకం ఇది ఈ ఐదు విషయాలతోనే నిండుంది ప్రపంచం అస్థి ఇది ఉంది భాతి ఇది ప్రకాశిస్తూ ఉంది ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది అస్థి ఉండడం సత్తా భాతి ప్రకాశించడం స్ఫురణ సత్తా స్ఫురణ ప్రియం ఆనందం అనేటువంటిది కూడా ఈ ప్రపంచంలో మనకు తెలుస్తుంది కాబట్టి ఏది ఉంది ఏది ప్రకాశిస్తూ ఉంది ఏది సుఖానికి సంబంధించింది అనేటువంటి ఆలోచన పడ్డప్పుడు అస్థి భాతి ప్రియం ఎప్పుడు ఉండేది అన్నప్పుడు ఇక్కడ ఉండేవి ఏవి ఎప్పుడు ఉండడం లేదు అది తమస్ కాబట్టి దేహంతో సహా కనుక భాతి ప్రకాశిస్తూ ఉంది అన్నప్పుడు ఏది ప్రకాశిస్తుంది ఏదైనా కూడా మరొక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది కాబట్టి స్వప్రకాశంగా ఏది తెలియడం లేదు కనుక ఏది ప్రియమైనటువంటిది ఆనందమైనటువంటిది అంటే ఏ వస్తువు ఆనందమో ఈ ప్రపంచంలో మనం చెప్పలేం ఒక కాలంలో ఆనందంగా ఉండేది మరొక కాలంలో ఆనందాన్ని ఇవ్వలేకపోతుంది ఒక వ్యక్తికి ఇష్టమైనటువంటి వ్యక్తి మరొక వ్యక్తికి ఇష్టం కాకుండా ఈ ప్రపంచంలో కనపడుతూ ఉన్నాడు కాబట్టి దేశకాల నిమిత్తాదుల మీద ఆధారపడి ఉంది గనక ఇవి ఎక్కడా కూడాను పూర్ణమైనటువంటి ఆనందం ఇందులో ఉన్నట్టుగా తెలియడం లేదు గనక అది నాకు ఆనందం అవునో కాదు కాని నేను మాత్రం కదాచిన్నహం అప్రియ నాకు నేను ఎప్పుడూ అప్రియంగా లేను కాబట్టి ప్రియమైనటువంటి వాడిని నేనే ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నేను నాకు ప్రియంగా కనపడుతున్నాను గనక ఈ ప్రపంచంలో అందరూ ప్రియంగానే కనపడుతూ ఒకవేళ దేహాన్నే గనక నేను ప్రేమిస్తే ఈ దేహాన్ని నేను ఎందుకు ప్రేమిస్తున్నానో తెలుసా దాని మీద నాకు ప్రియత్వం ఉంది గనక నా మీద నాకు ప్రియత్వం ఉంది నేను ఉండడానికి ఇది ఒక షెల్టర్ అయింది భోగాయతనం ఉండడానికి ఇల్లు ఉందో ఈ దేహం కూడా నేను ఉండడానికి ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంది కనుక ఆత్మనస్థు దేహం ప్రియం భవతి దేహ ప్రియం భవతి శరీరం కూడాను ప్రియంగా కనిపిస్తూ కాబట్టి అస్థి ప్రియం ఏవైతే ఉన్నాయో ఇదే సత్ చిత్ ఆనందం ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు ఇది సత్యం ఈ ఉండడం అనేటువంటిది ప్రకాశించడం అనేటువంటిది ఆనందం అది దేనికి సంబంధించింది మనకు అర్థం కావాలి ఇక తర్వాత నామ రూప ఇది నామూ రూపం నేమ్ అండ్ ఫార్మ్ కాబట్టి ఒక వస్తువు కనపడుతూ ఉంది ఒక వస్తువు ఉన్నట్టుగా మరొక వస్తువు లేదు దీనికి ఒక పేరు దానికొక పేరు కాబట్టి అనేక మంది కనపడుతున్నాం ఈ ప్రపంచంలో ఒకరున్నట్టుగా మరొకరు లేరు ఒకరు మరొకరి నుంచి విడిపడి అందుకని మన పేర్లు కూడా మారుతూ ఉన్నాయి కాబట్టి అలా చూసినప్పుడు దాని మేఘం అన్నాను ఇలా చూసినప్పుడు దీని నది అన్నాను అది చూసినప్పుడు అలా మొక్క అన్నాను ఇట్లా చూసినప్పుడు ఇలా కుక్క అన్నాను కనుక ఆయా వస్తువును బట్టి ఆ రూపాన్ని బట్టి దాని పేరు కూడా మారుతూ ఉంది కాబట్టి నామము రూపము వదిలిపెడితే అస్థి భాతి ప్రియం ఈ ప్రపంచంలో ఏ వస్తువును పట్టుకున్నా అస్థిభాతి ప్రియాలు కనిపించడం లేదు నామరూపాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఆధ్య త్రయం ఆ మొదటి ఉండేటువంటి మూడు అస్థిభాతి ప్రియం ఏదైతే ఉందో బ్రహ్మ రూపం అది బ్రహ్మస్వరూపం జగద్రూపం తత ద్వయం ఆ తర్వాత రెండు ఏవైతే ఉన్నాయో నామము రూపం ఇవి జగద్పం ఇది జగత్ అంటే కాబట్టి నామరూపాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అస్థిభాతి ప్రియం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటది అది పరమాత్మ స్వరూపము ఇది ప్రపంచము ప్రపంచం ఉంది లేదని చెప్పడం లేదు కాని ఎప్పుడు ఉండేది కాదు పరమాత్మ ఉన్నాడు కాని ఎప్పుడు పోయేవాడు కాదు కాబట్టి ఏదైతే అనిత్యమైందో దాన్ని మనం పట్టుకోవాలి అనిత్యమైనటువంటి దాన్ని విడిచిపెట్టాలి దీనివైపు మన కోరికలు నడవాలి కాబట్టి మనకు కోరికలు నడుస్తూ ఉన్నాయి ఏదో వస్తే నేను తృప్తి పడతాను అనుకునేటువంటి వాడు నాకు ధనం వస్తే నేను ఆనందంగా ఉంటాను అని అభిప్రాయపడేటువంటి వాడు పేదవాడు ఈ ప్రపంచంలో అలాంటి భావన ఎవరికి ఉన్నా ధనం ఉన్నా కూడాను సుఖం లేని వాడి పేరు ధనికుడు అంతేకేళ్ళు కనుక నహిలోకే కశ్వచిత్ విత్తలాభ నహి లోకే విత్తలాభ కశ్యచిత్ తృప్తికరో ద్రష్టహ కాబట్టి ఈ ప్రపంచంలో ధనం ఉన్న వాళ్ళని చూచాము కానీ ధనంతో పాటుగా నేను తృప్తిగా ఉన్నాను అనేటువంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు కాబట్టి ధనం అనేటువంటిది అవసరాలు తీరడానికి ఉపయోగపడతా ఉంటాయి కాబట్టి అవసరాలు తీరుతూ ఉండినా తృప్తి లేకుండా ఒకవైపు మనం బ్రతుకుతూ ఉంటే ఏ అవసరాలు తీరకపోయినా తృప్తిగా ఉండేటువంటి వాడు ఒక ప్రపంచంలో ఉన్నాడంటే ఎట్లా అటువంటి వ్యక్తి ఈరోజు మనకు ప్రవేశపెడుతూ ఉన్నాడు తర్వాత శ్లోకాల్లో కాబట్టి నిన్నటి వరకు అనేక కోణాల్లో చూస్తూ వచ్చాం halareri ran a rathya charpat virachit kantaha a a చర్పట విరచ పుణ్యా పుణ్య వివర్జ రధ్యాచర్పట విరచ పుణ్యా పుణ్య యోగీ యోగ నియోజత ఆ యోగీ యోగ నియోజత యోగనీయోజితీ రమతే బాలోవదే భజ గోవిందం భజ గోవిందం గోవిందజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందో భజ మూఢమతే భజ గోవిందో భజ గోవిద చర్పట విరచిత కంద రథ్యా చర్పట విరచ పుణ్యా పుణ్య వివర్జిత యోగి జ్ఞాన యోగి నియోజిత చిత్త రమతే బాలోన్మత్త వరకు భజగోవిందంలో ఇరవై శ్లోకాలు మనం దాటేసినా రేపు సమాప్తం కాబోతూ ఉండినా కొత్తగా ప్రవేశపెడుతూ ఉన్నాడు గృహస్థాశ్రమంలో ఉండి ఆశల మధ్య బ్రతుకుని అన్యాయం చేసుకునేవాళ్ళని చూచాం సాధువులుగా ఉండి తరించలేని వాళ్ళని చూచాం సాధువులుగా ఉండి తరించిన వాళ్ళని చూచాం కపట సన్యాసుల్ని చూచాం వీళ్ళనందరిని ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం అన్ని దశల్లో ఎట్లా జీవితం వృధా అవుతుందో చూచాం అర్ధ కామాల యొక్క నిరర్ధక పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఒక అవధూత లాంటి వాడు మహాజ్ఞాని కొత్తగా ఇప్పుడు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు ఇక్కడ రథ్యా చర్పట విరచిత కంతహ రథ్యా అంటే దారిలో దారిలో ఇప్పుడు మనం నడుస్తూ ఉంటాం ఆ దారిలో కొన్ని పడుతూ ఉంటాయి రథ్య ఆ దారి పక్కన దారిలో ఉంటాయి ఏంటో తెలుసా చెర్పట ఆ చినిగిపోయినటువంటి గుడ్డలు గుడ్డ పీలికలు రథ్య దారిలో కాబట్టి చినిగిపోయినటువంటి గుడ్డ పీలికలు ఇంట్లో ఉండొచ్చు మరొక చోట ఉండొచ్చు హోటల్లో ఉండొచ్చు వాటిని ముట్టుకోవడం లేదు అతను ఎక్కడైతే దారిలో పడి ఉన్నాయో రథ్యా చెర్పట అటువంటి గుడ్డ పీలికలు తీసుకొని విరచిత వాటినే కుట్టుకొని कपन गोदड़ी बोत मन अः कंध संस्कृत रथ्य चर्पट विरचित कंध కాబట్టి దారిలో పొయ్యేటప్పుడు ఎక్కడైతే గుడ్డ పీలికలు కనపడుతూ ఉంటాయో అవన్నీ తీసుకునిట వాటిని ఒక వస్త్రంగా తయారు చేసుకుని బొంతగా తయారు చేసుకుని ఆ గోదలని కప్పుకొని ఉన్నాడు చూడండి ఎట్లా ఉండదు రథ్యాచర్పట విరచిత కందహ పుణ్యా పుణ్య వివర్జిత పంత కాబట్టి దారిలో దొరికేటువంటి గుడ్డ పీలికలతో తయారైనటువంటి బొంతను కప్పుకొని మరొకరు అనుసరించడానికి అవకాశమే లేనిటువంటి తన మార్గంలో తన దారిలో తాను ప్రయాణం చేస్తూ ఏమిటో తెలుసా పుణ్య అపుణ్య వివర్జిత పందహ ఆ పందహ ఆ దారి దారిలో కనపడ్డటువంటి గుడ్డ తయారైనటువంటి బొంతను కప్పుకొని ఉన్నాడు మహాజ్ఞాని ఒక అవధత లాంటి కానీ ఆయన దారి ఎట్లా ఉంటుందో తెలుసా పుణ్య అపుణ్య వివర్జిత పందహ చేత్ జ్ఞాని భవతి కాబట్టి పుణ్యం లేదు పాపం లేదు పుణ్య పాపాలకు సంబంధించినటువంటి కర్మలు మనం ఇక్కడ ఆచరిస్తూ ఉన్నాం ఒక సత్కర్మ చేసాం అది పుణ్యకర్మ దానికి సంబంధించినటువంటి పుణ్య ఫలితం మనకు అందుతూ ఉంటుంది ఒక దుష్కర్మ చేస్తాం చెడు కర్మ అది చెడు ఫలితం మనకు ఇస్తూ ఉంటుంది ఇవి పాపపుణ్యాలంటే కాబట్టి ఒక సత్కర్మ చేసినప్పుడు తద్వారా వచ్చేది పుణ్యం ఒక దుష్కర్మ చేసినప్పుడు తద్వారా వచ్చేటువంటిది పాపం కాబట్టి ఏ కర్మ చేసినా ఏదో ఒక మంచి చెడు జరుగుతూనే ఉంటుంది ఈ ప్రపంచంలో తత్సంబంధమైనటువంటి కారణం ఉంది గనక కార్యం వస్తూ ఉంటది ఫలితం అందుతూ ఉంటది వాటికి అతీతం అనేటువంటి వాడు కర్మలు కర్మ ఫలితాలనేటువంటి సంఖ్యలో లేడు కార్యకారణాలకు అతీతంగా కనిపిస్తూ ఉండాడు కాబట్టి పుణ్య అపుణ్య వివర్జిత పందహ చేత్ ఎప్పుడైతే పుణ్యాపుణ్యాలను దాటేశాడో జ్ఞానీ భవతి అది యోగి యోగ నియోజిత యోగి యోగి అంటే జ్ఞాన యోగి అని అర్థం ఇక్కడ ప్లీజ్ రాజయోగి గాదిన జ్ఞాన యోగి ఎందుకంటే పుణ్యాపుణ్య వివర్జిత పంత బాగా అర్థం చేసుకో శాస్త్రాన్ని ఎందుకంటే యోగము అన్నప్పుడు యోగము గలవాడు యోగి యోగానికి అనేకమైనటువంటి అర్థాలు ఇది రూట్ ఏంటంటే యజుర్ధాతు కాబట్టి యోగ అన్నప్పుడు నిరోధార్థం ప్లీజ్ అంటే నిరోధార్ధే యోగ ఇది ఒక అర్థం అట్లా కాకుండా సంయోజార్థే సంయోగార్థే యోగ ఇది ఇంకొక అర్థం అంటే మనసుని నిగ్రహించడం యోగ చిత్తవృత్తి నిరోధ అన్నాడు అనుకోండి పతంజలి మహర్షి కాబట్టి మనసులో ఉండేటువంటి ఆలోచనల్ని అరికడుతూ పోవడం కామాన్ని నిగ్రహించడం క్రోధాన్ని నిగ్రహించడం లోభాన్ని నిగ్రహించడం ఇవన్నీ కూడా ఇది యోగం కానీ అట్లా కాకుండా సంయోజనం అంటే పరమేశ్వరుడితో ఐక్యం కావడం ఇది యోగం సరే కర్మ యోగం అంటే నాహం కర్తా హరి కర్త ఇది కూడా యోగం కాబట్టి నేను కాదు కర్తని ఏది నేను చేసినా కూడా నాకు ఈశ్వరస్య భృత్యవత్ అహం కరోమి కాబట్టి ఈశ్వరుని యొక్క భృత్యు మృత్యులాగా అంటే ఒక సేవకు నేను ఈ కర్మ చేసుకుంటూ పోతూ ఉన్నాను అన్నిటికీ ఈశ్వరుడే ప్రధానమైనటువంటి భావన యోగం కానీ వీటిల్లో ఇక్కడ యోగి అంటే ఏ యోగి కర్మయోగే లేకపోతే మనసును నిగ్రహించే యోగే లే మనస నిగ్రహం అదంతా అయిపోయింది అదంతా ఆల్రెడీ గాన్ ఇంక లేదది యోగి అంటే జ్ఞానీ భవతి యోగి జ్ఞానీ భవతి ఇక్కడ ఎందుకు చెప్తున్నాము పుణ్యాపుణ్య వివర్జిత పందహ అది అలా మీరు మిగతా ఏ యోగిని తీసుకున్నా ఒక కర్మయోగి ఉన్నాడు ఒక భక్తుడు ఉన్నాడు కర్మలు చేస్తూ ఉన్నాడు కర్మ ఫలాలు వస్తూ ఉన్నాయి అతనికి పుణ్యాపుణ్యము యొక్క ఫలితాలు అందుతూ ఉన్నాయి కాని ఇక్కడ అందేందుకు అవకాశమే లేదు కారణం ఏంటో తెలుసా కర్తృత్వమే లేదు అతి కథ త్రివేణి సంగమా దేవభక్త ఆణి నామా కథా త్రివేణీ సంగమా దేవభక్త ఆణి నామా తెరజ వితీ సంగమా దభక్ తేధీంచేమా చరణరిత जलती दोषांचे डोंगरा शुद्ध होती नारी नलती दोषांचे ढोंगरा शुद्ध होती नारी नाती एक सागरा जे पवित्र हरि कथा కథా త్రివేణీ సంగమా దేవ భక్తీ రజవాదిత కథా త్రివేణి సంగమ ఎక్కడైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గాథ నడుస్తూ ఉందో తత్వం వినపడుతూ ఉందో అది త్రివేణీ సంగమం గంగా యమున సరస్వతి దేవ భక్త ఆణి నామ కాబట్టి భక్తుడు కనపడతా ఉండేడు గంగా అనేది లాగా పవిత్రంగా ఆయన భగవన్ నామ వినపడుతూ ఉంది భక్తుడి దగ్గర నుంచి అది యమున ఈ రెండు కనపడుతూ ఉన్నాయి త్రివేణి సంగమంలో కాని సరస్వతి అంతః్రోతస్విని కాబట్టి లోపల ప్రవహిస్తూ ఉంది కనపడకుండానే కాబట్టి గంగా యమున సంగమస్థానం కానీ సరస్వతి కనపడకుండా ఉంది అజ్ఞాతంగా ఉంది కాబట్టి భక్తుడు భగవన్ నామ మనకు కనపడుతుంది వినపడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది భగవంతుడే తప్ప సరస్వతి లాగా ఇంకొకటి కానీ కాదు ఇది ఒకే చోట లభ్యమవుతూ ఉంది కనుక ఇది త్రివేణి సంగమం అందువల్ల గంగా సాగర గమనం ప్లీజ్ వ్రత పరిపాలనం అధవా దానం ఓం నమో భగవతే వాసుదేవాయ సంకీర్తనం ధ్యానం జపం స్వాధ్యాయం ఇవన్నీ చేసి సంసిద్ధంగా ఇవన్నీ అయిన తరువాత చక్క లేదు చేస్తూ ఏమో అంటే చేయకుండా వచ్చి కూర్చొని ఉపనిషత్తులు వింటూ ఉంటే శృతి మందిరం కూడా ఏం చేయలేదు అర్థమవుతుంది అందువల్ల నిరంతరం చేయాలి నిరంతరం ధ్యానం నిరంతరం జపం పూజ ఈశ్వర పూజనం ఇది జరుగుతూ ఉండాలి ఏదో ఒకరోజు మన భాగ్యం పండుతుంది ఆ రోజు ఇంతవరకు వింటూ ఉంటాం అదే శృతి మందిరంలో ఒక్క క్షణంలో కలిగిపోదు జ్ఞానం అది ఎప్పుడు అర్థమవుతుంది అందుకోసం చేయాలి ప్లీజ్ అందుకోసం చేయాలి అంతవరకు ఏం చేయాలి ఇవన్నీ చేస్తూ ఉండాలి వీటిలంతా స్నానం చేసి కృష్ణుడి కోసం సిద్ధంగా ఉండాలి ఆయన వచ్చేసి మన గుండెల్లో ప్రవేశిస్తాడు ప్రవేశిస్తాడు శాస్త్రం అట్లా చెప్తా ఉంది త్రైవ గంగా యమునాచ వేణి ఒక మహాపురుషుని యొక్క అనుభవం త్రివేణి కథా త్రివేణి సంగమ అంటూ ఏకనాథస్వామి ఏదో వాళ్ళ మాట వాళ్ళ మార్గంలో నడిచేవాడు గనక ఈ శృతి మందిరంలో ఉన్న వ్యక్తి కూడా రాశాడు కానీ మీకు అది తెలియదు అదేంటో తెలుసా చల్లని వెన్నెలా చిన్నా ఇది దీని అర్థం అది ఇప్పుడు మాట్లాడింది దాని అర్థం ఈ సాంగ్ తెల్లని చల్లని వెన్నెల తెల్లని వెన్నల మువ్వలస్ట నీ కొరకే నీ బ్రతికున్నా నిన్నొదలలేను ఎవరే మన్నొదదలలేను ఎవరే మల్లని వెన్నలా నౌల చిన్నా తెల్లని వెన్నల మూవలనా నీ కొరకే Nebratikulna, ninnu dalalainu, yavarimulna, ninnu dalalainu, yavarimulna. Ganga, Yamuna, Narmada, Chandrabhagata, Veri. Ganga, Yamuna, Narmada, Chandrabhagata, Veri. గన నర్మద చంద్ర బాగా కావేరి కృష్ణా జలాలలో జలకమాడి గంగా యమున నర్మద చంద్ర బాగా కావేరి కృష్ణా జలాలలో ఇప్పుడు అదే చేసిందంతా అదే సాధనంతా అదే హే భగవాన్ ఇవన్నీ చేశాం గంగా యమునా నర్మద చంద్రభాగా కావేరి కృష్ణా జలాలలో జలకమాడి నల్లని మేనున్న తెల్లని ముత్యాల మాలతో గుండెల్లో దూరిపోరా కాబట్టి అయ్యా చక్కటి పడివి తెల్లగా ముత్యాలేసుకొని నల్లటి పడివి నల్లని మేనున్న తెల్లని ముచ్చాల మాలలతో గుండెల్లో చేరిపోరా చల్లని వెన్నెల నవ్వులచిన తెల్లని వెన్నె మూవల నా నీ కొరకే నే బ్రతికోని మొదలలేను ఎవరి వీటి అంతా స్నానాలు చేసేసాను గంగా యమునా నర్మద చంద్రబాగా కావేరి కృష్ణ జలాలలో జలకం ఆడి అవన్నీ చేసేసాను అంటే చిత్తస్సశుద్ధే కర్మ అయిపోయింది ఓకే కాబట్టి అక్షర లక్షల జపం చేశాను నీ కోసం పూజలు చేశాను దానాలు చేశాను ఉన్నదే ఉంటే ధర్మాలు ధర్మబద్ధంగా జీవించాను అంతా ఉంది రెడీగా ఉన్నాను ఇప్పుడు ఎప్పుడు దూరిపోతావు అనుకునే అది ఇంకేం లేదు అర్థమవుతుంది ఇప్పుడు కనుక ఇదంతా కూడా ఏవైతే ఉన్నాయో మనం చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో అర్చన ఏదైతే ఉందో వీటి వల్ల మన చిత్తశుద్ధి జరిగిపోతుంది హృదయ నైర్మల్యం వస్తుంది ఆ ఎప్పుడైతే నిర్మలంగా హృదయం తయారైపోతుందో భగవంతుడు అందులో ప్రవేశిస్తాడు అందుకని ఇంకేమీ లేదు జ్ఞాన ఒకవేళ కనుక జ్ఞానం లేకపోతే ముక్తి నభవతి జన్మశత ఈ విధంగా శుద్ధి చేసుకున్న తర్వాత జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగిన తర్వాత ఇంకేమీ కావాలి ఈ ప్రపంచంలో ఏమవసరం లేదు అంతకుముందు ఏది ఉండినా తృప్తి పడలేము ఇప్పుడు ఏమి లేకపోయినా ఆనందంగానే ఉండగలం సురమందిరతరు మూల నివాస చెయ్యాస సురతరు మూల నివాస శయ్యాూత అజినౌ వాసరీగ్రహ భోగ త్యాగ కష సుఖం నాకే విరాగ కష సుఖం కరోతి విరాగా భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూటమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ ము ఎన్నెన్నో జనం తృప్తిపడలేకపోతుండే ఈ ప్రపంచంలో నిత్యతృప్త నిరాశ్రయ నిజమైనటువంటి సన్యాసిని చూపిస్తున్నాడు అక్కడేమో జటిలో ముండి లుంచితకే సహా కపడ సన్యాసిని చూచాం బాబాభాగ్యుడైనటువంటి ఇంకో సన్యాసిని చూచాం అగ్రే వన్ హిహి ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాడు సుర మందిరూ మూల నివాస సుర నివాసహ తరుమూలే వృక్షమూలే నివాస కాబట్టి ఒక వ్యక్తి మనకిప్పుడు పరిచయం చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తిని ఎట్లాంటి వాడు చూడండి ఎక్కడున్నాడండి ఇతను ఈయన వైట్ హౌస్ లో లేడు సురమందిర తరుమూల నివాస సురమందిర నివాస తరుమూల నివాస తరుమూలే నివాస దేవాలయాల దగ్గర కూర్చొని ఉండొచ్చు చెట్టు నీడలో కూర్చొని ఉండొచ్చు లేక దేవాలయాల దగ్గర ఉండే చెట్టు నీడలో కూర్చొని ఉండొచ్చు సురమందిర तरमूल निवास इधी आय व्यवहार तरतल वाह इधो का अतवास आशल इकड तरत वास आश लेरमी तरमूल निवास शय्याूत शय्या आय शयन एक् भूमि शयन भूमि यह नेमीदने అంటే పట్టు పరుపుల మీద పడుకున్నటువంటి వాళ్ళకి నిద్ర రాకపోవచ్చేమో గానీ ఇతడికి ఉన్నంతవంటి ఆనందం తృప్తి వాళ్ళలో మనం వెతికినా కూడా కనిపించదు అన్వేషించినా కూడా అగుపించదు శయ్యా భూతలం అజినం వాస మరి ఏం గట్టుకొని ఉండాడండి బట్ట ఏమిటి అంటే ఏదో చర్మాలు ఆరు రోజుల్లో ఏదన్నా చర్మం దొరికితే ఇంక చర్మం అట్లాంటి చుట్టుకొని ఉండడం ఇంకోటి కూడా ఏంటంటే చెట్టు బెరడు కూడా అజినం వాసహ చెట్టు బెరడు కూడా కొంత ఉపయోగించేవాళ్ళు అంటే పెద్ద పెద్ద చెట్లుంటే దాని పైన ఉండేటువంటి బెర్రడు తీసి దాన్నంతా శుభ్రం చేసి దాన్నే వస్త్రంగా చేసుకుని దాన్ని కట్టుకొని పోతూ ఉండేవాళ్ళు అంటే ఇంకొకరి మీద ఆధారపడే లేని లేదు సురమందిరతరం మూల నివాస ఎవ్వరు కాదన్నారు దేవాలయం దగ్గర పడి ఉంటే లేదా చెట్టు కింద ఉండేటువంటి వాడిని కాదని వాడు ఎవడూ లేడు ఆ చెట్టు కాదంటే ఇంకో చెట్టు కింద పోతే పోద్ది సురమందిరతరం మూల నివాస శయ్యా భూతలం కాబట్టి భూమి మీద పడుకొని ఉండేటువంటి వాడిని కాదని ఎవడంటాడు నా ఇల్లు లేచిపోని అనడానికి ఎవడుంది భూదేవ అనాలి ఆమె అన్నదు ఆమె చాలా సహనం శయ్యా భూతలం అజినం వాసహ సర్వ పరిగ్రహ భోగ త్యాగ అది సర్వ పరిగ్రహ భోగ త్యాగ సర్వపరిగ్రహ త్యాగ సర్వభోగ త్యాగ అట్లా అర్థం చేసుకోవాలి పరిగ్రహం అంటే నాకు అది కావాలి ఇది కావాలి పొసిటివ్నెస్ ఎంత సంపాదించినా కూడా సుఖం ఉండదు పెరిగిపోతా ఉంటది పాపం పెరిగినట్టుగా కాబట్టి పరిగ్రహం ఇది అంటే ఏది వచ్చినా కూడా ఆ ఏదంటే కేవలం ధనమే కాదు కొందరు ఏది వదిలిపెట్టరు అది పరిగ్రహం ఏది ఉన్నా సరే చాటు కూడా ఇంకోసారి ఏదో పనికి వస్తుంది ఆ పనికి మాలిన చాట చీపురుంటే కూడాను ఈ దేనికోదానికి పనికి ఎందుకు పడేస్తా లోపల పెట్టు ఏదే లోపల పెట్టేది అన్ని లోపల పెట్టు ఆవు పేడేసింది లోపలి ఎందుకంటే దేనికోదానికి పనికి వస్తుంది దేనికోదానికి తగలిపెట్టడానికి దేనికో దాని బనికి రావడం కాదు మనకి దేనికి బనికి రావాలని అట్లా కొందరికి ఇది ఉంటుంది కేవలం సంపాదించడమే కాకుండా వదిలిపెట్టుకోలేనిటువంటిది ఇది పరిగ్రహం సర్వపరిగ్రహ త్యాగ ఏముండదు ఇప్పుడు చెప్పండి ఏముండదు శయ్యాభూతలం అజనం వాసహ సురమందిరతలం మూలని వాసహ ఏమి పరిగ్రహమే లేదు సర్వపరిగ్రహ త్యాగ అంటే ఏంటో తెలిసింది ఇది అర్థం భోగ త్యాగ కామం సర్వ పరిగ్రహ త్యాగ సర్వభోగే త్యాగ కనుక రెండవ శ్లోకం మూడవ శ్లోకంలో మూడ జహీ ధనాగమ తృష్టాం నారీ స్థనభర మూడవది ఈ రెండు మూడు శ్లోకాల్లో అర్ధకామాలు ఏవైతే నిష్ప్రయోజనం నిరుపయోగం అని చూచామో అవి తన దగ్గర మనం ప్రయత్నం చేసి పోగొట్టుకోవాలా కానీ జ్ఞానిలో దానంతటా అదే పోయింది ఇది వైరాగ్యం అంటే సర్వపరిగ్రహ భోగ త్యాగ త్యాగే సర్వేషాం సుఖం భవేత్ అది సమస్తాన్ని వదిలిపెట్టి ఆనందంగా ఉండడం ఈ ప్రపంచంలో ఏది బొట్టుకున్న దుఃఖమే ఎందుకని ఒకటి బొట్టుకున్నామంటే దాని మీద ఆధారపడి ఉండమని అర్థం వెరీ వెరీ ఇంపార్టెంట్ డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్ అండర్స్టాండ్ వేదాంతం ఈ విషయంలో చాలా క్లియర్ ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటే మాత్రం సుఖం లేదు నిజమైనటువంటి సుఖం ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ఇండిపెండెన్స్ దట్ ఈజ్ ఫ్రీడమ్ దట్ ఈస్ మోక్ష మరొక దాని మీద ఆధారపడకుండా ఉండడం అందువల్ల మీకు చాలాసార్లు చెప్పాను నేను సత్యానికి పరీక్ష ఏమిటి ద టెస్ట్ ఆఫ్ రియాలిటీ ఇస్ నాన్ డిపెండెంట్స్ ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండడం ఆధారపడి ఉండేది మాయ బ్రహ్మాశ్రయ సత్వరాజ సమో గుణాత్మిక మాయా బ్రహ్మం మీద ఆధారపడి ఉండేది మాయ ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నావు అంటే మాయలో ఉన్నావనే అర్థం కాబట్టి మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేది ఏదో అది సుఖం కాబట్టి త్యాగ సర్వేషాం సుఖం భవేత్ దేని మీద ఆధారపడకుండా ఉండేటువంటి వాడు సర్వపరిగ్రహ భోగ త్యాగ కశయ సుఖం న కరోతి విరాగ కశా పురుషస్య సుఖం న కరోతి విరాగ ఈ విధమైనటువంటి వైరాగ్యం కశ్య పురుషస్య సుఖం న కరోతి అతనికి సుఖం ఇవ్వకుండా పోతుందా ఇది ఈ విధమైనటువంటి వైరాగ్యం సర్వపరిగ్రహ భోగ త్యాగ కాబట్టి ఏవైతే ఉన్నవో వాటి మీద ఏ విధమైనటువంటి మమకారం లేకుండా ఉన్నవి ఉన్నవి కానీ తన మనసులో మాత్రం లేవు ఎందుకో తెలుసా మరొక దాని మీద ఆధారపడి లేడు ఎందుకు ఆధారపడి లేడు అవన్నీ అనిత్యాలని తెలుసు ఏది నిత్యమో బ్రహ్మం ఒక్కటేనని తెలుసు కాబట్టి బ్రహ్మం ఒక్కటే కనుక దాని మీదనే ఆధారపడి ఉండాడు కనుక తాను ఆనందంగా ఉండాడు తాను ఆనందంగా ఉండడానికి మరేవేవో అవసరం లేదు ఏవి లేకపోయినా తను ఆనందంగా ఉన్నాడు ఇంతక పూర్వం ఏవి ఉన్నా ఆనందంగా లేడు కనుక మనిషి ఆనందంగా ఉండడం అనేటువంటిది ఏది ఉన్నది ఏది లేదు అని కాకుండా తాను ఎలా ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది తాను ఎప్పుడైతే తృప్తిగా ఉన్నాడో తన తృప్తి తన మీదనే ఆధారపడిందో మరొకరి మీద ఆధారపడి వేదాంత వాక్యేషు సదా రమంత చెట్టు కను ఏం చేస్తా ఉండాడు భిక్షాన్నమాత్రేణిమంత అశోకవంత కరుణకవంత ఏ శోకము లేదు ఏ దుఃఖము లేదు ఏది వస్తే రాని కమ్ వాట్ మే ఎద్దాపసంతు ఏది లభ్యమైతే అది కాబట్టి ఎప్పుడూ ఆనందం బ్రహ్మానందం ఆత్మానందం దాం ఓలలాడుతూ ఉండేటువంటి వాడు సర్వ పరిగ్రహ భోగ త్యాగ కయా పురుషస్ సుఖం న కరోతి విరాగ ఇటువంటి వైరాగ్యం ఎవరికి సుఖాన్ని వది ప్రపంచంలో చాలా ఆనందంగా ఉండాడు అది సామాన్యమైనటువంటి ఆనందం కాదు అది మనం కొలవలేము దానిని ఆనందం ఏపాటిదో దాని లోతెంతో తెలియదు దాని వైశాల్యం ఎంతో తెలియదు దాని విస్తీర్ణం ఎంతో అర్థం కాదు ఆకాశం ఇంత విశాలమైన ఆకాశం ఆ ఆనందం ముందు చాలా చిన్నది అగాధమైనటువంటి సముద్రం ఈ ఆనంద తరంగాల మధ్య ఒక చిన్న బిందువులాగా కనపడతా ఉంది ఎందుకని అతను హృదయమే ఆనంద సాగరం కవులవు హల్లు పాపల నోవులు హరివిల్లు రంగులు నను చేరే కవులవు హలు పాపల నోవులు హరివిల్లు రంగులు నను చేరే కోకిల రవములు కుసుమ బాలలు కోల రవములు కుసుమ బాలలు కటించే మదిన్ని స్పృశించే కోల రవములు కుసమాలూ కదిల మదీనిఫుసి కడలీ అల్లె మనసాయే అంబరముతాయే నా హృదయం కడలి అల్లల అంబరముతాయే నా హృదయం ఇదంతా ఇంత ఆనందం కాబట్టి కడలిలో సముద్రంలో తరంగాలు లేచి పడుతున్నట్టుగా తనలో ఆనంద తరంగాలు అగాధమైనటువంటి సముద్రంగా మారిపోయాడు జ్ఞానసాగరంగా మారిపోయాడు కాబట్టి ఏది చూసినా ఎక్కడ ఊహలు కదిలినా ఎక్కడ నవ్వులు వినిపించినా అవన్నీ తన హృదయంలోనే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ ఆనందం గోచరిస్తూ ఉండినా అదంతా తనలో ఉండేటువంటి స్వాత్మానందాన్ని అనుభవించడం గానే తనకు అర్థమవుతా ఉంది TARALA VELU GULU, MABBULA MIRU PULU TARALA VELU GULU, MABBULA MIRU PULU URUMULA PALU KULU YEDAN NIE NDE YAKKUNUDA, YIVENNI? YIVENNI SRADHAN YAMILA OURA YEM OUDAI? TARALA VELU GULU, MABBULA MIRU PULU URUMULA PALU KULU YEDAN NIE NDE సల్లని వానలు తడిసిన ఓడలు చెట్టు కింద ఉండేవాడికి ఆలయం పక్కన ఉండేటువంటి వాడికి ఇల్లుందే గొడుగుందే తడవకేం చేస్తాడు తడి చల్లని వానలు తడిసిన ఓడలు చల్లని వానలు తడిసిన ఓడలు సల్లని వానలు తడిసిన ఓడలు కదల్లిించే మదిని పులకించే కడలి అలల ఓలే మనసాయే అంబరమంతా ఏరా హృదయုံ కడలి అలల ఓలే మనసాయే అంబర హృదయం మన సాయి ఎవరికి సాధ్యం ఇది ఆప్త కామశా స్పృహ ఒక ఆప్త కాముడికి తప్ప ఒక ఆత్మానందాన్ని అనుభవించినటువంటి వాడికి తప్ప ఇదే జీవన్ముక్తి ఇహ అశ్మిన్లోకే ఈ ప్రపంచంలోనే ఇంత ఆనందాన్ని అనుభవించడానికి మనం అర్హులమయ్యున్నాం అది తమాషా పోగొట్టుకుంటే చేసేదేం లేదు దరిద్రం గనక మనసుకు జుట్టుకుంటే చేసేదేమీ లేదు గాని ఈ ఆనందాన్ని ఈ నిత్యతృప్తిని ఈ ప్రపంచంలోనే అందరూ చూస్తూ ఉంటే ఏమిటా ఇది అనేటట్టుగా ఏమి లేకున్నా అన్ని ఉండి తృప్తి లేకుండా ఈ ప్రపంచంలో అందరూ బ్రతుకుతూ ఉంటే ఏమి లేకున్నా ప్రపంచంలో ఉండే విశ్వంలో ఉండేటువంటి ఆనందం అంతా హృదయంలో సుస్థిరం చేసుకుని ఉండేటువంటి పరిస్థితి సురమందిర తరువమూల నివాస శయ్యాభూతలం అజినం వాసర్వపరిగ్రహ భోగ త్యాగ కశ్య సుఖం న కరోతి విరాగ ఇట్లాంటి జ్ఞాని తానే సమస్తమై నిండి నిండిపోయి నిండిపోయినటువంటి వాడు ఆ తారల్లో ఉండేటువంటి వెలుగుల నక్షత్రాల్లో ఉండేటువంటి వెలుగులు తన హృదయంలోనే ఉన్నాయి ఉరుముల మెరుపులంతా కూడా తన హృదయంలోనే ఉన్నాయి పిడుగుల శబ్దాలన్నీ కూడా తన హృదయంలోనే ఉన్నాయి వానలన్నీ తనలోనే ఉన్నాయి ఎండలన్నీ తనలోనే ఉన్నాయి సూర్యుడు అక్కడే ఉన్నాడు వరుణుడు అక్కడే ఉన్నాడు సమస్తం అక్కడే ఉంది అర్థమవుతుంది తనుగాది ప్రపంచంలో ఉండేది ప్రపంచమంతా తనలోనే ఉండేది తనకన్నా వేరుగా లేదు అహం బ్రహ్మాస్మితి విచార జనిత జ్ఞానం చిన్న విషయం కాదు ఇది కాబట్టి తత్వమశీతి వాక్య విచార జన్య జ్ఞాన ఫలితం ఇటువంటి వాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో ధరించినటువంటి వాడు విధి నియమాలు ఇది సార్ జ్ఞానిని ఇలా ఉండు అలా ఉండడానికి వీల్లేదని అనడానికి అవకాశమే లేదు కొందరు అంటుంటారు ఏమంటే ఆయన జ్ఞాని కదా ధరించిపోయాడు కదా మరి ధరించిన ఉపన్యాసాలు ఎందుకు చెప్పాడు వివేకానంద ధరించాడా లేదా ఎందుకు ఉపన్యాసాలు చెప్పాడు కదా మరి ఆయన గురువు చెప్పలేదు కదా రమణ మహర్షి కదా ఆయన ఏమితో మాట్లాడలేదు కదా ఆయన గోచిపెట్టుకొని కూర్చున్నాడు కదా ఈయనెందు చొక్కా వేసుకున్నాడు నువ్వు చూడలేవు కనుక అది పో చాలా ఎందుకంటే ఈడియాటిక్ స్టేట్మెంట్స్ only idiots speak like this. ఓన్లీ ఇడియట్స్ స్పీక్ లైక్ దిస్ ఎందుకో తెలుసా జ్ఞానం లేకపోవడం వల్ల యోగరతో వాగరతో వాగరతో భోగరతో సంగరతోవా సంగ విహీన యోగరతో వాగరతోవా సంగరతో యస్య ఎ్రహ్మణి రమతే యస్య బ్రహ్మణి రమతే చిత్త నందతి నందతి నందే వా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందో అజ గోవిందో గోవిందం భజ మూఢమతి అజగోవిందో అజ గోవిందో గోవిందం భజ మూఢమతే యోగరథ వా భోగరథ వా సంగరత వా సంగవిహీన వా ఏమైన్ యస్య బ్రహ్మణి రమతే చిత్తం ఎస్య చిత్తం బ్రహ్మణి రమతే అది నందతి నందతి నంద చుడు అతడు యోగంలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు కూర్చొని ఆయన ధ్యానం చేస్తున్నాడు అనుకోండి ఒక మహానుభావులు చేస్తూ ఉండేవాడు వా తరించిపోయిన వాళ్ళే ఇప్పుడు రమణ మర్షిడు రమణ మర్షిడు ఇట్లా కూర్చొని ఉండేవాడు ఈడైనా ఒక ఇడియట్ పోయినాడు అనుకోండి వాటి సందేహం వస్తుంది ధ్యానం చేస్తున్నాడు అని సాధనే కదా ధ్యానం చిత్తశ్వ శుద్ధయే కర్మ ఇక్కడ నేర్చుకున్నాడు కదా వచ్చిన బాధ ఇది ఇది శృతి మందిరం ప్రోడక్ట్ చిత్తశుద్ధయ్యే కర్మ కదా కాబట్టి ధ్యానం మానస కర్మ కదా మరి కర్మ చేస్తా ఉన్నాడు అంటే ధ్యానం అంటే అతనికి చిత్తశుద్ధి లేదు లాజికల్ బావలే ఆయనకి అది అవసరమో లేదు యజ్ఞ ఆచరితే శ్రేష్ట తత్వేవితరే జన ఎవడు శ్రేష్ఠుడేది ఆచరిస్తాడో ఇతరులది ఆచరిస్తాడని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇతరుల కోసం వాళ్ళు ఆచరించచ్చు నేను ధ్యానం చేస్తే ఆయన చేస్తాడు అందుకని కృష్ణుడు వెళ్ళి గుర్రాలు గడిగేది ఎందుకు చెప్పండి మన కారు మనం ఎప్పుడు గడిగినట్లేదు సరేనా మన కారు గడగడానికి ఇంకోటి శుభ్రంగా మరి కృష్ణుడికి లేడా ఎందుకని ఎద్ది ఆచరితే శ్రేష్ట ఏదైతే ఆచరిస్తాడో అది ఇతరులు కాబట్టి కొందరు జ్ఞానులు అట్లా అనుకోవచ్చు మరి కొందరులా నాకు అవసరమే లేదు బో అనుకోవచ్చు కొందరు పాప ఉన్నారు కదా వాళ్ళకేదో బోధిస్తామని కొందరు అనుకోవచ్చు బోధించాల్సిన అవసరమే లేదు అని మరికొందరు అనుకోవచ్చు యోగరతోవ వాళ్ళ యోగంలో ఉండిన భోగరతో భోగములో ఉండిన ఎందుకు నీ దృష్టిలో అది భోగంగా ఉంటది గాని వాళ్ల దృష్టిలో యోగం లేదు భోగము లేదు ఉన్నది ఏకత్వం అంతే సరి గురితోవా సంగరత వా పది మందిలో కలిసి తిరగచ్చు సంగ విహీన ఏకాంతంలో తానుండొచ్చు ఎస్ బ్రహ్మణి రమతే చిత్తం ఇదిగో ఇది యాడ్స్టిక్ ఎస్య చిత్తం బ్రహ్మణి రమతే ఎవరి యొక్క చిత్తం అయితే నిరంతరం కూడాను బ్రహ్మములో ఆ పరబ్రహ్మము నందు రమిస్తూ నందతి అతడు ఆనందంగా ఉండేది నందతి అతడి ఆనందంగా ఉండేది నందత్యేవా అసలు ఆనందమే అతడు నందతి నందతి నందేవా అంటే ఆనందంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు స్ట్రెస్ స్ట్రెస్ కాదు అది ఇది మనకు స్ట్రెస్ దాంట్లో చాలా అర్థం ఉంది మూడు సార్లు అనడంలో ఎస్య బ్రహ్మని రమతే చిత్తం ఎవరి యొక్క చిత్తం అయితే పరబ్రహ్మంది రమిస్తూ ఉంది అది రమించడం రవలవుతూ ఉండడం ఇంకొక దాని మీదకి లేదు అంటే ఎవరి మనసైనా రమిస్తుంది మనసు రమించడం అనేది మన కొత్తం కాదు కొందరి సినిమాలు రమిస్తూ ఉంటది రేపు ఉదయం క్రికెట్లో రమిస్తుంది కొందరికి జంషెడ్పూర్లో అర్థమవుతుంది మనసు ఏదో ఒక దాంట్లో రమిస్తా ఉంటది కానీ యస్సం బ్రహ్మణి రమతే అది అడు ఇంపార్టెంట్ ఎవరి యొక్క మనసైతే భగవంతుని ఎందుకు రమిస్తూ ఉంటదా రసగుల్లాలో రమించదు వేరే విషయం యస్య చిత్తం బ్రహ్మణి రమతే నందతి అటువంటి వాడు ఆనందంగా ఉండేది నందతి నందతి నందేవ అంటే తెలుసా నందతి నంబర్ వన్ ఏ ప్రదేశంలో ఉన్నా ఆనందంగా ఉంటాడు నందతి ఏ కాలములైనా ఆనందంగా ఉంటాడు నందతి ఏ నిమిత్తమైనా ఏ యొక్క పరిస్థితిలో ఉండిన దేశ కాల పరిస్థితి అర్థమవుతుందా ఇప్పుడు కాబట్టి ఒక కాలంలో మనం ఆనందంగా ఉంటాం ఒక కాలంలో ఆనందంగా ఉండం ఒక ప్రదేశంలో ఆనందంగా ఉంటాం ఒక ప్రదేశంలో ఆనందంగా ఉండడం ఒక నిమిత్తం వల్ల ఆనందంగా ఉంటాం ఒక నిమిత్తం వల్ల ఆనందాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి దేశ నిమిత్తాదులతో సంబంధం లేకుండా అలా ఉండేటువంటివి నైమిత్తిక సుఖాలు మర్చిపోబాకండి ఇది నిత్య సుఖం ఒక దాని మీద ఆధారపడకుండా ఉండేటువంటి సుఖం అర్థా నిమిత్తం లేదు కనుక ఈ కాలంలో ఆనందంగా ఉంటాను నో అన్ని కాలాల్లో ఆనందంగా ఉండడం అన్ని ప్రదేశాల్లో ఆనందంగా ఉండడం పరిస్థితులు తారుమారవుతున్నప్పటికి కూడాను తనలో ఉండేటువంటి ఆనందాన్ని భగ్నం కాకుండా ఉండడం ఈ మూడు దశల్లో మనం ఎవ్వరూ ఉండలేము నైమిత్తిక సుఖాలను అనుభవించే ఈ మూడు దశల్లో ఆనందంగా ఉండలేరు అలా ఉండగలిగేటువంటి వాడు జ్ఞాని అందువల్ల నందతి నందతి నందేవ ఇంకా అందులో పడిపోయినటువంటిది మళ్లీ ఈ ప్రపంచంలో ఆనందాన్ని పొందడానికి ఈ ప్రపంచం చాలా గడ్డి కువలయనయనే అనిల తరళ కువలయనయ నేనా తపతి నీసలయనా యర్మిత వీనా pull in it coming get it coming bite knee bite heartbeat bite bite unless bite Rou pulse storm down into comment worries here Germ welcome తపతి నీయత సరసి జలితీజేనా స్ఫుటతి నసి రమిత వఖీయ రమితవనమా సఖీ య రమితనాల సఖీయ రమిత మేన సఖీ या वनमि वनमाल ए श्रीकृष्णुन तो आयन आये दिव्यानंदावर यश चिं कृष्ण रमते ब्रह्मणि रमते चित्तम यू उल तर कुनयने अनिल अट ग అనల వంటి నిపు అనిల తరల కులైనా గాలితో కదులుతో ఉన్నటువంటి కలువ రేకుల వంటి కనులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనిల తరల కులయన తపదే నేనైనా కాబట్టి ఈ ప్రపంచంలో కామోద్రేకాలతో ఊగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారేమో గానీ శ్రీకృష్ణుని యొక్క దివ్యానందాన్ని అనుభవించినటువంటి వాళ్ళకి మళ్లీ ఈ ప్రాపంచిక సుఖాల మీదకి మనసు పోదు వికసిత సరసి లలిత ముఖేన చక్కగా వికసించినటువంటి తామర పుష్పము లాంటి పద్మ ముఖుడు, పద్మ నయనుడు కమలలోచనుడు ఆయన యొక్క దివ్యానందాన్ని పొందినటువంటి వాడు స్ఫుటతి న సా మనసిజ విశికేన, కాబట్టి ఆ మన్మధుడు వదిలేటువంటి భానాలకి ఏమాత్రం చెదరడు కారణం ఏమిటో తెలుసా అది చాలా లేశం లేశం ఇందులో ఉండేటువంటి ఆనందంలో కాబట్టి ఎస్య బ్రహ్మణి రమతే చిత్తం ఎస్య చిత్తం బ్రహ్మణి రమతే నందతి నందతి నందేవ అట్లయితే స్వామిజీ మనకు కూడా అటువంటి ఆనందం తొందరగా తొందరగా కలిగితే బాగుంటుంది తొందరగా కలిగింది అంటే చేసేది చేస్తే జరిగేది జరగద్ది భవితవ్యం భవత్వా మనం చేయాల్సింది మనం చేస్తే జరిగేది జరగద్ది ఏం చేయమంటారు భగవద్గీత భగవీతీత గంగా జలవా కణికా పీత సకృదీయ మురారి సమర్చ క్రీయతే తమచ క్రీయతే తమచ భగవద్గీత కించిత్ అధీత ఏం చేయాలో తెలుసా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా చేస్తే చాలా అంటే స్వామికి ఎంత ప్రేమ కొద్ది కొద్దిగా చేయండి కొద్ది కొంచెం కొంచెం కొంచెం కొంచెం శనై శనై మెల్లమెల్లగా ఏంటి భగవద్గీత కించిత్ అధీత భగవద్గీతను కొద్దయినా అధ్యయనం చేయండి కొద్దిగా అట్లీస్ట్ ఒక చాప్టర్ అయినా ఒక అధ్యాయమైనా భగవద్గీత కించిత్ అధీత అధ్యయనం చేయడం అధీత అధ్యయనం చేయడం కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయడం అంటే భగవద్గీతలో ఉండేటువంటి సారాన్ని తెలుసుకోవడం భగవద్గీత కించిత్ అధీత గంగా జలవ కణిక పీత గంగా జలం ఏదైతే ఉందో అది కొద్దిగన్నా సరే కణికా పీత కొద్దిగా ఎక్కువ అవసరం లేదు గంగాడాల గంగాళాలు తాగొద్దు కొద్దిగా కొద్దిగా గంగా జలవ లవ కణికా పీత మూడోది సకృదపి ఈయన మురారి సమర్చ కొంతైనా కొద్దిసేపు అయినా సకృదపి సమర్చ మురారి శ్రీకృష్ణ పరమాత్మని అర్చించడం కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయడం కొంచెమైనా కొంచెం గంగా జలం పాఠనం చేయడం మురారిని అర్చించడం ఇది గనక చేస్తే ఆ యముడితో ఇటువంటి వాడికి చర్చ ఆయనతో డిస్కషన్ నా క్రియతే న క్రియతే చర్చ నక్రియతే తస్య ఎమేనా చర్చ నక్రియతే ఇది కాబట్టి ఎముడుతో రేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఒకరోజు ఎవరు వస్తారో మనకు ఎవరు రారో తెలియదు మన ఇంటికి ఎవరు వస్తారో ఎవరు రారో మనకు తెలియదు గాని ఎవరు పలకరిస్తారో పలకరించరో మనకు తెలియదు కాని ఒకరిని పలకరించిన వాళ్ళు ఒకరికి పలకరించబోచ్చు ఒకరింటికి వచ్చిన వాళ్ళు ఒకరింటికి రాకపోవచ్చు ఒకరిని కలిసిన వాళ్ళు మరొకరి కలవచ్చు పుట్టిన ప్రతి మనిషిని కలిసేవాడు ఎముడు అప్పుడు ఆయనతో డిస్కషన్ లేదు అంటాడు యముడు ఇస్తాడు డిస్కషన్కి అవకాశం ఏమో సావిత్రే కాదు యముడు యముడు రావడం మనం పోవడం రెండు ఒకేసారి జరిగిపోతాయి అది చావులో ఉండేటువంటి బ్యూటీ ఇప్పుడు చావక ముందే చస్తాం తప్ప చావును గురించి ఆలోచించి చచ్చేటప్పుడు చచ్చేదేమీ లేదు ఎందుకంటే ఆయన రావడం అన్న ఏది టైం కాబట్టి ఆ పరిస్థితుల్లో నిలవాలి అని అనుకున్నా నిలవలేము సరేనా అంటే దాని అర్థం ఏంటో తెలుసా యముడితో చర్చ లేదంటే ఆయన కనిపిస్తే చర్చ అసలు యముడే లేడు నీకు ఇది చేసేవాడికి యముడు లేడు ఎముడు రాడా మన దగ్గరికి ఎందుకు రాడా రాడు ఎందుకని నువ్వే ఒక యముడు కనుక పో యముడు ఎందుకు రావాలయ్యా ఆయనకేదో పని ఉంటేనే కదా వస్తాడు ఏం పిచ్చి ఆయనకేమన్నా ఇక్కడ ఏం పని లేదు నీతో ఆయనకిప్పుడు చంద్రశేఖరమాశ్రే మ ష్యతి వంద్రశేఖరం ఆశ్రయ శ్యామసుందరం ఆశ్రయ పరమేశ్వరిని ఆశ్రయించుకుని నన్ను కిం కరిష్యతి వైయ యముడు నన్నేం చేస్తాడు అన్నాడు ఎందుకని తెలుసా యముడికి యముడు నాకు కావలసిన వాడు అర్థమవుతుంది ఇప్పుడు అది కాబట్టి పరమేశ్వరిని నువ్వు పట్టుకున్న తర్వాత ఎముడు నిన్నేం చేసేది లేదు అలా పరమేశ్వరిని పట్టుకోవాలి అంటే ఇది భక్తి మార్గంలో నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా మొట్టమొదట భగవద్గీతను అధ్యయనం చేయాలి ఎందుకని అది గీతాశాస్త్రం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం గీతా భాష్యంలో ఆది శంకరాచార్య వారు హభూతం వేదార్థం ఉపనిషత్తులకు అర్థాలైతే ఏదైతే ఉన్నాయో వాటి ఎంత సారం ఎస్సెన్స్ ఎస్సెన్స్ ఆఫ్ ది కాబట్టి అటువంటిది మనల్ని ఉద్ధరిస్తుంది అందుకని గీతా ఉపనిషన్ నామ్ బ్రహ్మ విద్యాం కాబట్టి గీతకి ఉపనిషత్తు కూడా పేరు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటాం ఉపనిషన్ నామ్ని గీతా ఉపనిషన్ నామిం బ్రహ్మ కాబట్టి గీతలో బోధించింది బ్రహ్మ విద్య గనక ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య మీకు చెప్పే ఉన్నాను ఇంతకు ముందు కనుక ఇది గనక గీతలో ఉండేదిద్య గనక గీత కూడాను ఉపనిషత్తే కాబట్టి భగవద్గీత కించిత్ అధీత కణికా పీత సకృదపి ఈయన మురారే కాబట్టి గీతను అధ్యయనం చేస్తే జ్ఞానం కలుగుతోంది గంగా అనేటువంటిది ఏంటంటే గంగా జలం అంటే గంగ అంటే కేవలం నదీ కాదు నదిగా జోడ్డం లేదు అది మన సంప్రదాయంలో శిష్టాచార సంప్రదాయంలో మనకు గురుశిష్య పరంపరగా వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది గంగతో బోలుస్తారు అందుకని జ్ఞాన గంగ అంటాం ఎందుకంటే అక్బర్ ఉండే సమయంలో చెప్తారు ఆ బీర్బల్ వాళ్ళు ఉండేటప్పుడు ఓసారి ప్రశ్న వేశాడట నదులన్నిట్లోకి గొప్ప నది ఏమిటి అని ఆ బీర్బల్ లేచి చెప్పాడట అందరూ ఏంటి ఈ ప్రశ్న వేశాడు గంగ కదా అందరికి తెలుసు కదా అని బీర్బల్ లేచి యమున అన్నాడట యమున అదేమిటయ్యా గంగ ఉండగానే అవును నువ్వు అడిగింది ఏమిటి నదులన్నిట్లోకి శ్రేష్టమైంది ఏదన్నావు నదులన్నిట్లోకి శ్రేష్టమైంది యమున ఎందుకో తెలుసా రమతే యమునా పులినవనే విజయ మురారీర కాబట్టి ఈ మురారి శ్రీకృష్ణ పరమాత్మ యమున తీరంలో ఆడుకున్నాడు గనక ఆయన యొక్క ఛాయబడింది యమున పవిత్రమైంది అన్ని నదుల్లోకి అంతే మరి గంగ గంగ నది అని చెప్పాడు నువ్వు అడిగింది నదుల్లో కదా నది పాయింట్ నువ్వు నదుల్లో శ్రేష్టమైంది ఏమిటని అడిగావు గంగ అనేది నది కాదు గంగ అనేది జ్ఞానం గంగ జ్ఞానం అందువల్ల జ్ఞాన గంగ కాబట్టి భగవద్గీతనే అధ్యయనం చేయడం ఆ గంగ జ్ఞాన గంగ ఏదైతే ఉందో గీత నుంచి వచ్చేటువంటిది దాన్ని మనం అందుకొని పానం చేయడం కాబట్టి గీత గోవిందుడు ఇద్దరు వేరు కాదు గనక మురారి సమర్చ మురారి అని ఎందుకంటే మురార అనేటువంటి రాక్షసుడిని సమ్మరించాడు గనక కనుక మనలో ఏదైతే అహంకారం ఉందో ఈ అహంకారం సమూలంగా పోవాలి నాహం కర్త హరి కర్త కాబట్టి అహంకారాన్ని సమూలంగా నశింపజేసేవాడు మురారి సమర్చ ఈ మూడు గనక జరిగితే క్రియతేతశ్షయమే నన్న చర్చ కాబట్టి ఎముడితో మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు స్వామిజీ ఒకవేళ ఇలా చేయమనుకోండి పునరినౌ పునరణ పునరపి జననౌ పునరణ పునర జననీ జఠ రే శయనం ఇహ సంసారే బహు దోస్త ఇహ సంసారే బహు దుస్త కృపయా పారే పాయి ము రే కృపయా పారే పాయి ము భజ గోవిందో భజ గోవిందో గోవిందం భజ మూడమతే భజ గోవిందో భోవిందం భూమే పునః అపి జనం పునః అరణం ఒకవేళ కాని ఇది చేయకపోతే మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ పుట్టడం మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం చావడం పుట్టడం చావడం పుట్టడం పునరపి జననీ జఠరే శయనం పునః అపి జననీ జఠరే శయనం కాబట్టి మళ్లీ వచ్చి తల్లి గర్భంలో పడుకోవడం తొమ్మిది మాసాలు అక్కడ నొరక యాతను అనుభవించడం ఆ తర్వాత మళ్లీ పుట్టడం ప్రపంచంలో దుఃఖం అంతా అనుభవిస్తూ పోవడం పుట్టక ముందు తల్లి గర్భంలో దుఃఖం పుట్టిన తర్వాత ప్రపంచ గర్భంలో దుఃఖం ఇంతే దుఃఖం దుఃఖం దుఃఖం సుఖం స్వామి కొద్దిగా సుఖం అల్పం బహు క్లేశ విషయగ్రాహిణాం రుణాం సుఖం అల్పం ఎప్పుడో సుఖం మన వాళ్ళు అంటున్నారు సుఖ దుఃఖాల సమ్మేళనం అంటే సుఖము దుఃఖము సుఖము దుఃఖము సుఖము దుఃఖం అదే సుఖశ్యానంతరం దుఃఖం దుఃఖశ్యానంతరం సుఖం చక్రవర్త పరివర్తే సుఖ దుఃఖే నిరంతరం అట్లా లేదు సార్ సుఖం దుఃఖం పగలు రాత్రి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఓకే అట్లా సుఖం పన్నెండు గంటలు దుఃఖం పన్నెండు గంటలు సుఖం దుఃఖం సుఖం దుఃఖం నైట్ దుఖు దుఃఖ దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం సుఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం ఇది ఫిఫ్టీ అది ఫిఫ్టీ కాదు ఇది నైన్టీ నైన్ అది పాయింట్ వన్ ఎక్కడో ఎక్కడో మధ్యలో మనకు సుఖం ఒక ఫ్లెకరింగ్ అటు జస్ట్ అట్లా ఒక మెరుపులాగా అట్లా మళ్ళీ దుఃఖం దుఃఖము దుఃఖం దుఃఖం ఇది సారిది కాబట్టి పునరపి సరేనా ఎంత దుఃఖమో తెలుసా లోపల అందుకని అంటున్నా అది ఉపనిషత్తు గర్భోపనిషత్ ఉంది గర్భోపనిషత్ అంటే గర్భంలో బిడ్డ అనుభవించేటువంటి దుఃఖం ఏదైతే ఉందో దాన్ని వివరించింది దాని పేరు గర్భోపనిషత్తు ఉపనిషత్తుల్లో ఇది ఒకటి గర్భోపనిషత్తు దాంట్లో అంటాడు లోపలట अम्मल पूरीतर्भ पड़पि दुर्गंध भूष्ट पिडअन तम पधे गर्भोपनिषत्राजन सृतम कर्म शुभाशुभ तेन पना शुभशु शुभम तक अशुभम एक्वा मंच तक एक्वा इद्त चेसी चेसी चेसी अीता इूम जर पुरा पूर्व पूर्व जन्म గత జన్మల్లో పురా పరజనస్థే పరజనస్యార్థే ఇతరుల కోసం భార్య పిల్లలు వాళ్ళు వీళ్లు వాళ్ళనేదో సుఖపెట్టాలి సుఖపెట్టడానికి ధర్మబద్ధంగా సుఖపెట్టచ్చు కానీ ఇవన్నీ చేశాను నేను చేయకూడన పనులన్నీ చేశాను వాళ్ళని సుఖపెట్టాలని పురా పురా పరజన్న కృతం కర్మ శుభాశుభం అనేక కర్మలు చేశాను పాపాలు పుణ్యాలన్నీ ఇప్పుడు ఆ పాపపుణ్యాల ఫలితంగా దాన్ని అనుభవించడానికి ఆ ప్రార్ధాన్ని అనుభవించడానికి ఇప్పుడు పుడుతూ ఉన్నా ఈ తల్లి గర్భంలో ఉన్న అబ్బా ఈ దుర్గంధ భూయిష్టం దీన్ని తట్టుకోలేకపోతున్నాను నేను ఎందుకో తెలుసా పిల్లవాడికి ఆ జ్ఞానం ఉంటుంది అప్పుడు తొమ్మిదో నెలలో నైన్త్ మంత్ లో పిల్లవాడికి జ్ఞానం క్లియర్గా ఉంటుంది మనకు అర్థం కాదు అప్పుడు అనుకుంటాడట చుడు ఏకాకీ తేన కర్మణ కర్మభిహి ఏ కర్మలైతే గతంలో చేశానో ఆ కర్మల వల్ల ఏకాన దహ్యామి నేను కాలిపోతున్నాను ఆ కర్మల ఫలితంగా ఇక్కడ నేను అనుభవిస్తున్నాను ఈ దుర్గంధాన్ని ఈ దుర్గంధ భూయిష్టమైనటువంటి ఈ కడుపులో పడి నేను పడుతున్నాను ఈ ే తే ఫలభాగినహా ఆ రోజు నేను చేయకూడన పనులు చేస్తే తెచ్చిపెట్టినది ఎవరైతే తిన్నారో అనుభవించారో ఫల భాగినహ గతాహ నాతో కలిసి పంచుకోవడానికి లే ఈ దుఃఖం నేను అనుభవిస్తున్నాను గాని వాళ్ళు ఒక్కరు కూడా లేరే ఎవరికోసమైతే ఈ పనులు ని చేశాను ఈ పాపం చేశానో దాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రం హాయిగా ఉండరు నేను ఏకాకిగా ఈ గర్భంలో అనుభవిస్తా ఏకాకి ఏకాకితేన దహ్యామి కాబట్టి జీవించేటువంటి వాడికి ఏమిటి యథా ఫలానా పక్వానాణ్యత్ర పతనాద్భయం ఏం నరస్య నాణ్యత్ర మరణాద్భయం వాల్మీకి రామాయణం చెట్టులో ఒక కాయిందనుకోండి అది పొండయిందనుకోండి దానికి భయం ఏంటి ఒకటే భయం యథా ఫలానా పక్వానాం ఏ విధంగా అయితే యథా పక్వానాం ఫలానాం పతనాత్ కింద పడడం కన్నా అన్యత్ర భయం నా ఇంకొక భయమే లేదు దానికి కాబట్టి ఎప్పుడైతే పండు బాగా పక్వం అయిపోయిందో అదేమనుకుంటుందో తెలుసు అయ్యో ఎప్పుడు ఈ చెట్టును వదిలిపోతానో ఎప్పుడు పడిపోతాను ఎందుకని నేను బాగా పండు అయిపోయినాను కాయ అయితే ఎక్కువ కాలం ఉంటుంది నేను అలా ఉండేందుకు అవకాశం లేదు పక్వం ఇదే భయం ఎప్పుడు పతనం ఎప్పుడు పతనం అయిపోతానో ఫలానాం పక్వానాం నాణ్యత్ర అన్యత్ర నా ఇంకొకరికంగా భయం కాదు పతనాత్ నా అన్యత్ర భయం కేవలం నేను పడిపోతాననే భయమే గాని మరొక భయం లేదు ఏవం ఇలాగే నరస్య జ పుట్టిన ప్రతి మనిషికి మరణా భయం మరణాత్ మరణం కంటే అన్యత్ర నా ఇంకో రకంగా భయం లేదు ఈ ప్రపంచంలో నేనున్నాను ఎప్పుడు మరణిస్తాను తప్పది కాబట్టి పునరపి జననం పునరపి మరణం శయనం ఇహ సంసారి ఈ సంసారం ఏదైతే ఉందో చూడండి సంసారి బహు దుస్త సంసారం ఏదైతే ఉందో జనన మరణ రూప సంసారం దుస్తారే దాట శక్ం కాకుండా ఉంది ఈ సంసార సాగరం ఓ ఎంత ఈదిన తీరం ఎక్కడో తెలిసి రావడం లేదు అదే ఇహ సంసారే బహు దుస్తారే ధరించడం దాన్ని దాటతామంటే వీరు కాకుండా ఉంది బహు దుస్తారే దాటానికి దాట శక్యం కాకుండా ఉంది ఎంత దూరం ఈదినా ఎందుకంటే తీరం లేదు అపారే పారమ లేదు అది తమాష ఎంత దూరం ఈదుకుంటూ పోయినా తీరం ఎక్కడుందో గట్టి ఎక్కడుందో తెలిసి రావడం లేదు అందువల్ల దుస్తారే ఎందుకని అపారే పారమ లేనటువంటిది తీరం లేనిటువంటిది దానికి తీరం ఎక్కడో తెలియడం లేదు పుట్టడం చావడం పుట్టడం చావడం ఇదే అయిపోయింది కానీ దాని తీరం ఎక్కడో తెలియడం లేదు గనక దుస్థారే దాన్ని నేను దాటశక్యం కాకుండా ఉన్నాను కాబట్టి సంసారే బహుదుస్తారే అపారే సముద్ర సంసార సాగర అపారే భవాబ్దేహే కాబట్టి కృపయా అపారే దానికి పారం లేదు గనక కృపయా మురారే పా కాబట్టి నన్ను రక్షించు నువ్వే కాపాడాలి నువు తప్ప మరొకరు కాపాడేటువంటి అవకాశం ఏమి లేదు నాకు కనుక నిన్నే నమ్ముకోనున్నా నేను నిన్నే నమ్ముకోనున్నా అని భగవంతుని ప్రార్థించడం అదే టెక్స్ట్ స్వస్తి ప్రజాభ్య పరిపాలేభ్యుభమస్ లోకా సుఖినో సమస్తోవ కలి వర్షతు పర్జన్య పృథివీ సస్ శా దేశోబరహి బ్రాహ్మణసం నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ శాంతి శాశ